రైట్ అక్కడ ఉపలభ్యం అవుతున్నాడు రాంగ్ అక్కడ మాత్రమే ఉన్నాడు అనుకుంటారు సన్ ఈజ్ ఎవరి వే సో ఇట్ ఈస్ ది గ్లోరీ ఆఫ్ ది డ్యూ డ్రాప్ దట్ ఇట్ క్యాప్చర్స్ ది రిఫ్లక్షన్ ఆఫ్ దిస్ సన్ అలాగే ఈ దేహము ఈ అంతఃకరణము ఇది ఆర్గానిజం కనుక తక్కువని ఆ సర్వవ్యాపకమైనటువంటి ఆ సచిత్ని బీయింగ్ ఎక్కడ ఉందో ఎక్కడ లేదో మీరు చెప్పండి బీయింగ్ బీయింగ్ ఎక్కడ లేదు సర్వము బీయింగ్ నందే ఉంటే బీయింగ్ ఇక్కడ ఉంది ఇక్కడ లేదనే ప్రసక్తే లేదు కాబట్టి ఆ సచిత్ని ఈ హృదయస్థానం క్యాప్చర్ చేసింది కనుక ఇక్కడ మీరు రిలేట్ చేయగలుగుతారు కనుక హృదయస్థానానికి మెన్షన్ చేసింది తప్పిస్తే టు స్టార్ట్ విత్ అక్కడతో అది పరిచ్ఛిన్నమే అంతే ఉంటుందనే అభిప్రాయం కాదు ఏదో స్టార్టింగ్ పాయింట్ ఉండాలి కనుక హృదయస్థానము అని అన్నారు ఆ హృదయస్థానము నందు మీతో దర్శింప మీ చేత దర్శింపబడేటువంటి ఏ సచ్చిత కలరో అది ఏ సర్వ జగత్తుకు నిధానం అది దేశకాలంలో అతీతమైనది సో దాని ఎందే ఈ సమస్త వ్యాపారములు కూడా ఆవిర్భవించుకున్నది అరా ఇవ రథనాభౌ సంహత ఎత్ర నాడ్యది ఆత్మ సహ ఏష ఆత్మా ఆ సచ్చిదాత్మ దేహమంతా కూడా సంచారం చేస్తూ ఉన్నది దేహమంతా సంచారం చేస్తోంది అంటే దేహం బయట లేదని కాదు దేహమునందు దాని యొక్క మహిమ మనకి స్పష్టంగా ప్రకటమవుతుంది ఎలక్ట్రిసిటీ దీపంలో సంచారం చేస్తోంది ఫ్యాన్లో సంచారం చేస్తోంది అంటే ఇంకా దీపానికి ఫ్యాన్కి వచ్చిన ఎక్కడా లేదనా కాదు ఉంది వైర్లో కూడా ఉంది సర్వత్రా ఉంది కానీ దీపమునందు ఫ్యాన్ నందు దాని యొక్క మహిమ మనకి గోచరం అవుతుంది సో సహా యశ అంతశ్చరతే తర్వాత బహుధా జాయమాన అనేక రకములుగా పుట్టుచున్నది వీ విల్సీ భాష్యకారులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాన్ని మీరు తెలుసుకోండి ఆ సచ్చిదాత్మని అంటే సంకల్పానికి ముందు ఏది ఉన్నది ప్రేయర్ టు థింకింగ్ ప్రేయర్ టు ది థాట్ ప్రేయర్ టు ది మైండ్ ఏది ఉన్నది వాట్ యామ్ ఐ నేను అనేదాన్ని పట్టుకోండి పట్టుకొని దాన్ని యు యూ ఇన్వెస్టిగేటెడ్ వాటే అన్నాయి నేను ఇన్వెస్టిగేట్ చేస్తే మీ స్వరూపం మీకు తెలుస్తుంది ఆ ఇన్వెస్టిగేషన్కి మీకు మనస్సు కొంత చంచలంగా ఉన్న సందర్భంలో ఓంకారం యొక్క సహాయం తీసుకోండి ఓమిత్యేవం ధ్యాయ సో ఆ సచ్చిదాత్మను నేను అనేటువంటి ఆ స్పందనకి మూలమునందు ఉన్నటువంటి ఆ సత్యద్రూపమైనటువంటి ఆత్మను హోమితి ఏవం ధ్యాయత ఆత్మానం ఆత్మను ఓంకారముతోటి మీరు ధ్యానం చేయండి స్వస్తివ మీకు శుభము కలుగు కాక తమస పార పారాయ ఈ సంసారము అజ్ఞానము చీకటి చీకటి అంటే అజ్ఞానం చీకటి ఈ సంసారము దీని నుంచి మీరు బయటపడే ఉపాయం అది ఒక్కటి నేను ఒక క్వశ్చన్ ఆన్సర్ సేషన్ విన్నాను ఎందుకంటే నాకు ఆశ్చర్యం అనిపించింది అంటే అజ్ఞానంలోనే ఉండే అజ్ఞానం క్వశ్చన్ ఏమిటో తెలుసిన శని పట్టింది అంటారు శని పట్టుట అనగానేమి అది ప్రశ్న నీకు సమాధానం ఏమిటంటే సమాధానం చెప్తాను మీకు ఎంతవరకు అర్థమైందో నిన్నది చెప్పండి శని పట్టడం అంటే శని అని ఒక గ్రహం ఉంటుంది ఆ గ్రహము మీ జీవితంలో దుఃఖాలను తీసుకొస్తుంది దాన్ని శని పట్టడం అంటారు ఇది సమాధానం మీకు అర్థమైందా చిత్రం ఏంటంటే ప్రశ్న అడిగాము సమాధానం వచ్చింది అర్థమైంది అనుకుని సంతోషపడేవాళ్ళు కూడా ఉంటారు ఏం అర్థమైందండి మీకు ఇప్పుడు శని పట్టడం అంటే అదే అదే శని పట్టుడా అది సమాధానం ఉంది దాని వేరే శని పట్టడం అది ఏమిటో చెప్పలేదు ఇంకా యూ గెట్ యూ డి గట్ పాయింట్ శని పట్టుడా రెండు మాటల్లో ప్రశ్న ఉంటే ఆరు మాటల్లో సమాధానం ఉంది అదే ఇట్ ఈస్ నాట్ అన్ ఆన్సర్ ఇట్ ఈస్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ రీఫ్రేస్డ్ ఇన్ ఎలాబరేట్ సెంటెన్స్ హౌ డి బికమ్ సాన్సర్ హౌ ఇట్ బికమ్ సాన్సర్ యూ హ్యావ్ టు టెల్ మే అక్కడ సూర్యుని చుట్టూ తిరిగి గ్రహం నాకిక్కడ కోర్టులో కేసు వేశాను ఆ కోర్టులో కేసు ఓడిపోయే స్థితిలో ఉంది అది ఓడిపోయిట్లా ఆ గ్రహం చేయడానికి దీనికి సంబంధం ఏమిటో యూ హ్యావ్ టు టెల్ మే చెప్తే మీకు తెలిసినట్టు నేను తెలుసుకున్నట్టును అదే శనిపెట్టడం ఆ ప్రశ్నకి సమాధానం లేదంటే ఆ ప్రశ్నకి సమాధానం రాలేదు ఎందుకు రాలేదు తెలుస్తున్నాండి ఇంకా ఏముండాలి అజ్ఞానంలోనే అజ్ఞానం దాంట్లో జ్ఞానం అంశం ప్రశ్నలోనూ జ్ఞానం లేదు సమాధానంలోనూ జ్ఞానం లేదు కాబట్టి ఈ రకమైనటువంటి పిచ్చిలో మీరు పడి కొట్టుమిట్లు ఆడవద్దు అంటే మీరు ఎదురు జాతకాలు చూసుకుంటే చూసుకోండి నేనేమొద్దని నేను జాతకాలకు విరుద్ధంగా ఏదో ఒక క్యాంప్ పైన ఒకటి టేకప్ చేశానని మీరు అమ్ముకోద్దు ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ వచ్చు కాల్ సమ్ కైండ్ ఆఫ్ కనెక్షన్ ఉంటే ఉండొచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారు విజయాన్ని సాధించే అవకాశం ఉన్నది వాజ్పాయి గారు సెంటర్లో విజయాన్ని సాధించే అవకాశం ఉన్నది అని నేను చాలా సరళమైన మనిషిని కనుక అవకాశం ఉన్నది చెప్తున్నా నేనే నేనే తెలివైన వాళ్ళైతే ఏం చెప్ ఏం చెప్తానో తెలుసినా చంద్రబాబు గారు కొండలను చూశాను నేను వాజ్పేయి గారి కొండలను కూడా చూశాను ఆయన అక్కడిని అగ్గబోతున్నారు ఈయన ఇక్కడి అగ్గబోతున్నారు అని చెప్తా తర్వాత సిఫాలజీ అని సిఫాలజీ అంటే పిఎస్సీ పి పిఎస్సీ సెఫాలజీ ఓకే ఈ అసలు ఈ పీ రాయడం ఎందుకు పలకపోవడం ఎందుకు దిస్ ఈజ్ సంథింగ్ మేజర్ ప్రాబ్లం పలకపో అది సైకాలజీ అంటే దాన్ని ఫిసికాలజీ అయితే కలక్కు ఉంటుంది దాట్ ఈస్ షుడ్ రికార్ల్డ్ ఎందుకంటే రాస్తున్నప్పుడు తీ రాసినప్పుడు ఫిసికాలజీ అనో ఫిసైకాలజీ అనో అన్నట్లయితే పెర్ఫెక్ట్ క్లీన్ కి ఉంటుంది సో సీఫాలజీలో నిష్ణాతులు ఉన్నారు వాళ్ళు నేను ఇప్పుడు చెప్పిన మాట చెప్పారు నేను కుండలని చూసి చెప్పాను అనుకోండి వాళ్ళు ఏమో సై సిఫాలజీ మెథడాలజీ ప్రకారం both conclusions uh, are there. Now, డే కుట్ టెన్ సమ్ స్ట్రక్చరల్ కనెక్షన్స్ ఏమో ఉంటాయి రాబోయే రిజల్ట్ కి result ki, పెరామీటర్స్ ఎవరన్నా ఈ ప్రశ్న అడగడం ఆ ప్రశ్న ఏవో పెరామీటర్స్ డిఫైన్ చేసుకుంటారు వాళ్ళు స్టాటిస్టికల్ పెరామీటర్స్ ఆ పెరామీటర్స్ కి ఆ అవుట్కమ్ రాబోయే అవుట్కమ్ భవిష్యత్తులో రాబోయే జరగబోయే దానికి ఏదో కనెక్షన్ పెట్టుకుంటాడు అటువంటి కనెక్షన్ ఏదైనా జ్యోతిష్ శాస్త్రంలో ఉండి ఉంటుంది మహర్షులు ఆ విధంగా దాన్ని బేసికల్గా కొత్త సంగతని మనకి తెలియని సంగతని చెప్పిదే ఉంది జీవితంలో దుఃఖం ఉందనే సంగతిని ఎవరు చెప్పాలి ప్రత్యేకంగా కొత్తగా మనకి తెలియంది ఏం చెప్పినట్టు సుఖ దుఃఖముల పరంపర జీవితము ఈ అంశంలో వాళ్ళు ఏమైనా కెన్ హీ త్రో ఎనీ ఫర్దర్ లైట్ అనేటి కనుక ఇదంతా కూడా ఒక పెద్ద విడంబనము అంటే అనవసరంగా మన ఎనర్జీస్ని మనం డిసిపేట్ చేసినట్టు అవుతుంది దీన్నే Uh, you're going behind uh, some meaningless, uh, running behind uh, some meaningless uh, thing. Then uh, all the shakti amtha koda urthai kata. Asala in-dhan ki shakti mekala kata. Kabate meeru bhavishyattu urinche meri chanta chayi kata. Bhavishyattu, it will be taken care of all right, swasthi vaha, in shulhaṅgalo upindha. Atma, atma, maako vedaanta lako, maako sarva moa atma ye. Devudu atme, సుఖము ఆత్మే స్వర్గము ఆత్మే భవిష్యత్తు ఆత్మే వర్తమానము ఆత్మే భూతకాలం ఆత్మే పునర్జన్మ అన్నీ మాట ఆత్మ తప్పింకేం లేదు ఇప్పుడు కాబట్టి మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి ఓమితి మీ మీరు యు ఆర్ నీనిటీ ఇట్ సెన్ ఇప్పుడు దేవుడు తన భవిష్యత్తు ఎలా ఉంటుందో దెంగ దేవుడికి అది లోటా అది అది మహిమ అది దేవుడికి అటువంటి దెంగ ఉండక ఉండకూడదు ఆ దేవుడికి మీకు భేదము కేవలమో అజ్ఞాన కల్పితం మాత్రమే మీరే దైవత్వము మీ స్వరూపమై ఉన్నది మీరు ట్రై చేసి చూడండి ఒక పిసిలు ట్రై చేయండి మీకు ఏదైనా దుఃఖం కలిగిందనుకోండి ఈ ఫార్ములాని అప్లై చేసి చూడండి ఆ దుఃఖం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో తగ్గిపోతుందా గమనించండి భయం ఏదైనా ఉందనుకోండి ఓ ఈ ఓంకారంతో ఆత్మధ్యానం చేసేటువంటి వాటేమై ధ్యానమో ఆత్మధ్యానమో ఏదో ఒకటి చేసి ఆ భయం అవుతుందో చూడండి ఓపెసర్ అంత భయం పోయిందనుకోండి దుఃఖం పోయిందనుకోండి దుఃఖాన్ని భయాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కోగలిగారు అనుకోండి యూ హ్యావ్ మేడ్ అ ప్రూఫ్ ఫర్ యువర్ సర్ హూ విల్ గివ్ యూ ప్రూఫ్ యూఆర్ బి ప్రూఫ్ ఫర్ యువర్ సర్ కాబట్టి నీవు భవిష్యత్తు గురించి బెంగబెట్టుకోకు జీవితంలో రాబోయే సుఖముఖాలకు నువ్వేం బెంగబెట్టుకోకు అంతా నీకు మంచి అవుతుంది నీవు అజ్ఞానం నుంచి బయటపడే ప్రయత్నం చూసుకో నీకు నీ ప్రయత్నంలో సఫలత లభించుగాక నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని అంటున్నాడు గురువు భాష్య కించ కించ అంటే ఇంకా ఏమంటే అంటే ప్రత్యేకంగా ఇంకా అవతారిక ఏం లేదు అంతే అవతారిక అరా ఇవా యథారథనాభౌ సమర్పిత అరాహ అది దృష్టాంతం యథా అంటే ఏ విధముగానైతే రథనాభౌ యొక్క నాభియుందు అరాహ సమర్పితా ఆకులు గ్రుక్సబడి చక్కగా గ్రుచ్చబడి అంటే ఏదో హేఫార్ద్గా గుచ్చేస్తే మళ్ళీ ఊడిపోతాయి సమ్యక్ అర్పితా పర్ఫెక్ట్ గా సిమెట్రికల్ గా దాంట్లో ఫిక్స్ చేసిబడి ఉంటాయో ఏం సంహతా సంప్రవిష్టా ఎత్ర ఎస్ హృదయే సర్వతో దేహవ్యాపిన్య డ్యస్మిన్ హృదయే సో స్థాన నిర్దేశం చేసుకున్నారు ఇవు నీ నీ లోపలే దేవుడు ఉన్నాడు నా లోపలే దేవుడు ఉన్నాడంటే ఇప్పుడు నేను ఎక్కడ దర్శించాలి ఇక్కడ ముక్కు మీద దర్శించాలా లేకపోతే కళ్ళ ముందు దర్శించాలా అయితే మొకాల్లో దర్శించాలా ఎక్కడ దర్శించాలి హృదయము ముందు దర్శించాలి సో ఒక స్థానం స్టార్టింగ్ పాయింట్ నన్ను ఒక ప్రశ్న ఒక అతను అడుగుతోంది వారు ఏమైనా హృదయమని మీరు అంటున్నారు కదా మరి అలా ఫిక్స్ చేస్తే ఎలాగా అని ఫిక్స్ చేసింది ఎప్పుడు ఫిక్స్ చేశాను నేను మీకు స్టార్టింగ్ పాయింట్ చెప్పాను కానీ ఫిక్స్ అయిపోమని చెప్పాడు యూ యూ స్టార్ట్ విత్ ది హార్ట్ అండ్ దెన్ నువ్వు ట్రై చే నువ్వు ట్రై చేసినప్పుడు నువ్వు ఆ సెన్స్ ఆఫ్ బీయింగ్లో నువ్వు నిలిచి ఉన్నప్పుడు అహమస్మి అనే సెన్స్ ఆఫ్ ప్యూర్ సెన్స్ ఆఫ్ బీయింగ్ దాంట్లో ఇంకా ఏ రకమైనటువంటి ఆరోపములు లేకుండా అంటే సంకల్పము లేకుండా అని అర్థం మనస్సు నిశ్చలంగా ఉంటుంది సంకల్పాలు ఏముండవు కేవలము ఎలర్ట్గా ఉంటారు ఏమిటి ఎలర్ట్నెస్ ఏమిటో చెప్పండి నాకు ఎలర్ట్గా ఉన్నారంటే అర్థం ఏంటి వాట్ డూ మీన్ బై ఎలర్ట్నెస్ విథౌట్ థాట్స్ ఎలర్ట్గా ఉంటే అర్థం ఏంటి సచిత్ అర్థం దట్ ఈస్ ది సచిత్ సెన్స్ ఆఫ్ బీయింగ్ యు ఆర్ అండ్ యూఆర్ కాన్షియస్ ఆఫ్ యూవర్ బీయింగ్ దట్ ఈస్ ది అలర్ట్నెస్ అండ్ దేర్ ఆర్ నో థాట్స్ దోర్ దెట్ ఈస్ నో సూపర్ ఇంపోజిషన్ థాట్స్ లేము అంటే అధ్యా రూపం లేదు ఇప్పుడు సపోజ్ వ్యక్తి కూర్చుని కూడా భార్య కోసం భార్య గురించి ఆలోచిస్తున్నాడనుకోండి ఆ అలర్ట్నెస్ మీద భర్త అనేటువంటి ఒక స్టేటస్ సూపర్ ఇంపోజ్ అయి ఉంది ప్రియురా గురించి ఆలోచిస్తున్నాడు అనుకోండి ప్రియుడు అనే స్టేటస్ సూపర్ ఇంపోజ్ అయి ఉంది ఏ థాట్స్ ఏమనుకోండి ఇప్పుడు ఏం సూపర్ ఇంపోజ్ అయ్యి ఉంది ఏ సూపర్ ఇంపోజిషను లేదు కేవలము అలర్ట్నెస్సే ఉంది వట్ ఇస్ దట్ అలర్ట్నెస్ దట్ ఈస్ సచ్ అహం అస్మి సో ఇట్ ఇస్ సెన్స్ ఆఫ్ బీయింగ్ సో ఈ సెన్స్ ఆఫ్ బీయింగ్ అనేది నవ్ దట్ యూ హెవ్ టు రీచ్ వన్స్ యూ రీచ్ ఇట్ దేర్ ఇస్ నో సెన్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఇట్ సెన్స్ ఆఫ్ బీయింగ్ లో సెన్స్ ఆఫ్ టైం ఉండదు మీరు ఆలోచించండి సెన్స్ ఆఫ్ టైం రావాలి అంటే సంకల్పం పుట్టాలి థాట్ పుడితే గాని టైం ఉండదు టైమ్ ఈస్ పరామీటర్ ఆఫ్ ది థాట్ థాట్ తో పాటే టైము స్పేసు పుడతాయి థాట్ లేకపోతే టైం ఉండదు అంటే అర్థం ఏంటనమాట దట్ సెన్స్ ఆఫ్ బీయింగ్ ఈజ్ టైమ్లెస్ సో నౌ అండ్ ఆల్సో ఇట్ ఈస్ అ స్పేస్ లెస్ సో బై ది టైమ్ యూ గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది సెన్స్ ఆఫ్ బీయింగ్ దేర్ ఇస్ నో స్పేస్ దెర్ ఇస్ నో టైం వేర్ ఇస్ దిస్ హృదయం ఇట్ ఈజ్ ఆల్రెడీ ట్రాన్సెండెడ్ కాబట్టి స్టార్టింగ్ పాయింట్ లో హృదయం అంటా మేము నువ్వు ఏదైతే హృదయం అన్నామో ఇప్పుడు ఈ హృదయము ఆరంభంలో ఆరంభం అంటే ఎంత లేదు ముప్పై సెకండ్లతో ఆఖరిది ఆరంభంలో అది ఒక స్థానంగా మనకి భాషించిన ఫైనల్ గా అది సెన్స్ ఆఫ్ బీయింగ్ విచ్ ఇస్ టైమ్లెస్ అండ్ స్పేస్ లెస్ అని మీరు దర్శించి నాటికి that is the source of the entire universe that is the atma ad <speaking> ikkada <in> edo visaram thunnaa sthiti eppudu poiindi kabatte arakhanga daan artham chesukovali kabatte hrudayamu ante to start with idi but by the time you understand that is the ananta atma hrudaya shabdane ananta atma arakhanga chandondulu allaa varninchaaru hrudayam idi brahmide బట్ ఇట్ టు స్టాప్ విత్ అదేదో ఒక దేహంలో సెంట్రల్ పాయింట్ లాగా అనిపిస్తుంది బట్ బై ది టైమ్ యూ రియల్లీ అండర్స్టాండ్ it, ఇట్ ఈజ్ ది బ్రహ్మ అని చెతనే భగవాన్ నవర్మహుని అడిగేవారు హృదయం అంటే ఏమిటనే హృదయం అంటే మీకు సరిగ్గా అర్థమైతే అది ఏ బ్రహ్మ అది ఏ ఆత్మ అది ఏ సర్వజగత్ కారణము అని చెప్పేవారు అది కాబట్టి హృదయము అదేదో స్థాన నిర్దేశం అయిపోతుందని మీరేం చెంత చేయక్కర్లేదు ఉపాసనకి స్థాన నిర్దేశం అవసరం జ్ఞా ఆత్మ విచారం స్టార్టింగ్ పాయింట్లో స్థాన నిర్దేశం అవసరం భాష్యకారులు ఆ విషయాన్ని సూత్రభాషలను అక్కడ కూడా చెప్తారు కాబట్టి ఆ హృదయ స్థానాన్ని మీరు పెట్టుకోండి దేవాలయం ఎక్కడి నుంచే వచ్చింది దేవుడు సర్వత్రా ఉన్నాడు కానీ మీరు పూర్తి చేసుకోవాలంటే ఒక చోట ఫిక్స్ చేసుకోవాలి అంచేతన ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఫిక్స్ చేస్తే దానికి దేవాలయం అన్నారు ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఫిక్స్ చేస్తే పూజ గది అన్నారు అంతే కమ్యూనిటీ అసలు నన్ను అడిగితే సాధకుడికి దేవాలయం అక్కర్లేదు పూజ గది అక్కర్లేదు తన హృదయ దేహో దేవాలయ తెలుసుకుంటే మీ హృదయమే దేవాలయ ఫైనల్గా మీరు దానికి ఆ స్థితి చేరడానికే ఇవన్నీ కూడా ఉద్దేశించబడ్డాయి మీరు వాటిల్లో పడిపోయి అది ఒక పెద్ద కామర్షిల్ తయారు చేసేసి దాంట్లోనే ఇరుక్కుపోయి ఇదంతా కూడా హృదయంలో ఈశ్వరుని దర్శించడం కోసం ఉద్దేశింపబడింది అనే సత్యాన్ని మరిచిపోతే అదంతా కూడా దట్ బికమ్సే కామర్స్ అండ్ దట్ బికమ్సే బర్ధన్ చాలా బర్ధనైపోతుంది అలా బర్ధన వాళ్ళని నేను గోడవ మందిని ఎరుగుతాను ఒక ఆయన నాతో అన్నారు ఏమంటే పూజారిని ఎవరన్నా చూసి పెట్టండి స్థిరంగా ఉండి పూజారిని అంటే ఎందుకంటే మనం సన్యాసంలో మనకి స్థిరంగా ఉండి పూజారి ఎందుకండి ఆయన పూజారి భార్యతో పాటు ఉంటే ఇప్పుడు గది కూడా ఏర్పాటు చేస్తాం ఆయన సంవత్సరం గురించి మనకెందుకు మన పడ్డలు మనం పడక ఆయన ఆయన భార్య ఆయన తెలుగు వర్క్ ఫర్ వీ షుడ్ బాధరే బాగుంటే అంటే అలా కాదండి దేవాలయం ఒకటి కట్టాను దానికి పూజ జరగాకపోతే అది ఏదో నాకు భయంగా ఉంటుంది పూజ జరగాలి అంటే నేను అన్నాను సో భారం అంటే ఇలా ఉంటుంది బరువు నెత్తిగెత్తి ఉంటే దీని పేరేది ఆ మాటే అన్నాను అంటే అవునండి మరి మీరేమో మూడుగుండి చేయించి కూర్చున్నారు మీకే బరువు లేదో మరి ఉన్న వాళ్ళకు ఉంటుంది అని అన్నారు సో ఈ ఉండక పనిషత్తు కనుక అలాగా ఆ పాయింట్ మళ్ళీ మీకు చెప్పారు కాబట్టి హృదయంలో దేవుడు ఉన్నాడు అయిపోయింది ఇంత తేలికి ఇదే కానీ తేనికయ్యే ఉపాయం మీకు అక్కర్లేదు మాకు బరువే కావాలంటే ఇంకే కలివండి మరి బరువే ఎత్తుకోండి ఎవడేం చేస్తాడు తేదీకెళ్ళే ఎద్రవాడిని ఎత్తికి ఎత్తి ప్రయత్నం చేస్తే మాత్రం అన్యాయం కొంతమంది ఎద్రవాడిని ఎత్తి మీద ఎత్తేస్తారు బరువు నేను చోట ఆశ్రమానికి వెళ్ళాను వెళ్ళిన అంటున్నా రండి పూజలో కూర్చున్నాం రండి అన్న నేను అన్నాను ఏదైనా ఒక కప్పు కాఫీ ఏదైనా ఏర్పాటు చేయాలి కానీ పూజలో కూర్చున్నాం చేసి మర్యాద ఇదేనా ఏమే లెటర్స్ మీ డూ మెడిటేషన్ లెటర్స్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ నాట్ లెటర్స్ డూ మెడిటేషన్ మెడిటేషన్ కలిసి చేస్తారా ఏమైనా మీ మెడిటేషన్ మీకు చేసుకోండి నా మెడిటేషన్ ఏం చేసుకుంటాను మీరు ఏదైనా కాఫీ ఏర్పాటు చేస్తే కలిసి కాఫీ తాగచ్చు అంతేకాదు కాబట్టి అంటే తన బరువు ఎవరే వరకు మీకు ఎత్తేస్తా ఉంటాం ఎందుకంటే బరువు ఎక్కువైపోతే ఆపనే చేస్తారు కాబట్టి మీరు పూజ దగ్గర పెట్టుకోండి దేవాలయాలు పెట్టుకోండి బట్ మునీ హృది దైవతం మననశీలులైన వారికి దైవం హృదయంలో ఉంటాడు శ్రీకృష్ణుడు చెప్పాడు ఈశ్వర సర్వభూతానాం హృదయ శేర్జున తిష్టతి అని చెప్పాడు రేపు హృదయ దేశంలో ఉన్నాడు రాదేముడు చూసుకోరా అని చెప్పాడు మీకు దేవుడే కావాల్సి వస్తే హృదయ చక్కగా క్రాస్ లెగ్డ్గా ఇలా నిటార్డ్గా కళ్ళు పోసుకుంటే మీరు దేవాలయంలో ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ సో ఆ హృదయ స్థానంలో మీరు ధ్యానం చేసుకోండి ఎత్ర యస్మిన్ హృదయే సర్వతో దేహవ్యాపిన్యో నాడ్య దాంట్లో ఇంకో చిత్త ఆ హృదయానికి దాని మహిమని చెప్తున్నారు ఈ హృదయస్థానం యొక్క మహిమ ఏమిటంటే ఇన్సిడెంటల్గా ఈ హృదయస్థ ఈ నాడులన్నీ కూడా హృదయస్థానంలోనే ఫిక్స్ అయి ఉంటాయి డోంట్ బీ టెక్నికల్ అబౌట్ ఇట్ టెక్నికాలిటీ ఇస్ నాట్ ది ఇష్యూ లేదండి వెన్నెముకకి నాడులు ఉంటాయని ఒకడు ఈ ఈ తొలగం వెనకాల భాగంలో నాడులు ఉంటాయని ఇంకొకడు ఇక్కడ ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటాయి హృదయ స్థానంలో ఉన్నట్టుగా ఇక్కడ భావన చేస్తున్నారు భావన కోసం ఉద్దేశించిందే ఆ స్థానం యొక్క మహిమ చెప్పడం ముందు తాత్పర్యం కానీ హృదయం అంటే ఈ ఫైనల్గా ఈ దేహమే హృదయం దేహంలో ఉండే సెంట్రల్ పాయింట్ అని కాదు అర్థం ఫైనల్గా అర్థం అది కానే కాదు అదే అంటున్నారు ఆయన ఈ నాడులన్నీ దేహమంతా వ్యాపించి ఉన్న నాడులు దేహవ్యాపిన్య నాడ్య ఆ హృదయ స్థానము అది సమర్పించబడి ఉంటాయి అది హృదయం అని స్థాననిర్దేశం చేసి వెంటనే దానిని ఆ స్థానం లెవెల్ నుంచి దాన్ని ఆత్మ లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నారు వెంటనే హృదయే బుద్ధి ప్రత్యయ సాక్షిభూత స ఏష ప్రకృత ఆత్మా అంతర్మధ్యే చరతే చరతి వర్తతే అది ఆ హృదయమునల్లు అంత అంటే మధ్యే అంత అంటే మధ్య అని అర్థం అంత అంటే ఆఖరు కాదు సంస్కృతంలో అంత అంటే మధ్య వనాంతము అంటే వనానికి అడవికి చిబిని కాదు అడవి మధ్యలో అర్థం అంతశబ్దానికి అర్థం చివిరుని అర్థం కూడా ఉంది కాబట్టి ఆ హృదయంలో మధ్యలో అంటే దేహానికి మధ్యలో హృదయం అని దేహానికి మధ్యలో హృదయం ఉంటుంది మధ్యలో అంటే పొడుగు లెక్క కాదు సో ఆ హృదయ స్థానంలో సహా ఏష ఆత్మ ఆ ఈ ఆత్మ ఆ ఈ ఆత్మ అంటే ప్రకృత ఆత్మ కాపిక్ ఆత్మ కదా ఆత్మ అంటే బ్రహ్మే అక్షరపర బ్రహ్మయే ఆత్మరూపంగా ఉన్నది కాబట్టి ఆ హృదయ స్థానంలో ఉన్నది ఎలా ఉందో చెప్పండి ఉన్నది అంటే ఉన్నది అది మీకు తెలీదు మాకే తెలుస్తుందంటే ఏమిటి ఉపయోగం మిస్టరీ అయిపోతుంది కదా ఈ మిస్టరీ అంటే అది మనం దూరంగా పెట్టచ్చు దానివల్ల మనకేం ఉపయోగం ఉండదు మిస్టరీ అనేప్పుడు ఈ జేబులో డబ్బులు ఖర్చుకోవడం తప్పించి అందుకంటే ఉపయోగమే ఉండదు కాబట్టి ఎలా ఉంటుందో చెప్పాలి మరి ఆత్మరూపంగా ఉంటుంది అంటే ఆత్మరూపంగా ఉంటుంది అంటే సో ఇది శని పట్టింది అన్నదానికి సమాధానం చెప్పినట్టుగా ఉండకూడదు క్లారిటీ ఉండద్దు మరి విషం ఉండొద్దు ఆత్మరూపంగా ఉంటుందంటే అర్థం ఏంటి అంటే బుద్ధి ప్రత్యయ సాక్షిభూత ఆలోచనలు పుడుతున్నాయి అంటే ఈ ఆలోచనలకి ప్రేయర్లో ఉంటుంది అది ముందు ఉంటుంది సంకల్పాలు దాని నుంచే పుడతాయి సంకల్పాలన్నింటికీ సాక్షిగా ఉంటుంది సంకల్పములు దానిని ప్రభావితం చేయవు కొన్ని అద్దం ముందు నిలబడ్డారు అద్దంలో డిస్టార్షన్ వచ్చింది మీలో వచ్చిందా డిస్టార్షన్ లేదు మీరు డిస్టార్షన్ అని చూసేవారే కానీ డిస్టార్ట్ అయినవారు మీరు కాదు అదేవిధంగా ఎందుకని మీరు సాక్షి కనుక సాక్షి అంటే అర్థం అది సో బుద్ధివృత్తులను అన్నిటినీ ప్రకాశింపజేస్తూ అట్ ది సేమ్ టైం వాటి చేత ఏ విధంగానూ ప్రభావితం అవ్వకుండా నిర్వికారము అది పదం ఎట్టి వికారములను పొందకుండా నిర్వికారంగా మిగిలి ఉండేటువంటి దట్ సెన్స్ ఆఫ్ బీయింగ్ సచ్చిదాత్మ ఆర్వంగా ఉంటుంది బుద్ధి ప్రత్యేక సాక్షి నవ్ యు కెన్ రివేట్ టు దాట్ దీంట్లో ఇంకా మిస్టరీ ఏం You can relate to that. దాట్ సేష ప్రకృత ఆత్మ అంతహ మధ్య దేహం యొక్క మధ్య మధ్య అంటే ఇక్కడే కూర్చుందని కూడా అనుకోవద్దు మీరు చరతే చరతి వర్తతే అది దీపం అది జ్యోతిష్ది దీపము ఒక చోట కూర్చుని ఉన్నట్టుగా కానీ దీపం అంతటా వ్యాపించే ఉంటుంది చిత్రం ఏంటంటే దీపం ఎక్కడుంది అని అడిగారు అనుకోండి అక్కడుంది అని చెప్తారు దీపం అక్కడ అక్కడ ఉంది తప్పు కాదు అక్కడ మాత్రమే ఉంది తప్పు ఎందుకంటే అక్కడ మాత్రమే ఉంటే అక్కడ ఉందనే సమయ మీకు తెలియదు అవునండి అక్కడ మాత్రమే ఉంటే మీకనే తెలుస్తుంది అక్కడ ఉంది ఇంకా సర్వత్రా ఉంది మీ కంటి దాకా కూడా వచ్చింది ఆ దీపం ప్రకాశం అందు గురించి అక్కడ ఉందని తెలిసింది కాబట్టి హృదయా హృదయంలో చూడమన్నారంటే హృదయానికి మాత్రమే పరిమితమై ఉంటుంది అనుకోద్దు దేహమంతా వ్యాపిస్తుంది మనోవృత్తులన్నింటినీ వ్యాపిస్తుంది జగత్తు మనోవృత్తుల రూపంలోనే ఉంది కనుక జగత్తునంతనే వ్యాపిస్తుంది అని అర్థం అది సో అది అది ఆత్మా ఆత్మా అనే ప్రధానికి అర్థం కూడా అలాగా వ్యాప్ వ్యాప్నోతీతి ఆత్మ వ్యాపకం కనుక ఆత్మానికి దీని మీద శంకరులు ఈ బహుధా జాయమాన అన్న దాన్ని వ్యాఖ్యానించి అనేక విధాలుగా అదే పుడుతోంది అని అంటున్నారు నేను ఆ చెప్పండి తరంగ రూపంగా ఏది పుట్టింది సముద్రం పుట్టింది ఏమండి బుడగ రూపంగా ఏది పుట్టింది సముద్రమే పుట్టింది సర్ఫ్ రూపంగా ఏది పుట్టింది సముద్రమే పుట్టింది ఇన్ని రూపాలుగాను సముద్రమే పుట్టింది కానీ నిజంగా సముద్రం పుడుతోందా లేదు అజాయమానో బహుధా విజాయతే బహుధా జాయమాన అని ఉంది అజాయమానహ ఇక్కడ లేదు ఇంకో శృతిలో అది పురుష సూక్తంలో అజాయమానో బహుధా విజాయతే పుట్టకుండానే అనేక రకాలుగా విజయ అయితే విశేష రూపాలతోటి పుడుతోంది పుట్టకుండానే పుడుతోంది బ నెక్లెస్ కింద ఎది పుట్టింది బంగారము ఒకసారి నెక్లెస్ బంగారం అనుకుంటే కానీ కాస్ పూర్తవు ఏదో ఒకసారి అనుకోవాలి అలా అదో అలవాటు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ట్రైట్ ఉంటుంది ఒక క్యారెక్టరిస్టిక్ మంచిదే కదండి బంగారాన్ని స్మరిస్తున్నాం బంగారం అంటే హిరణ్యం హిరణ్మయీ లక్ష్మీ జాతవేదో మమావహ కదా స్మరిస్తూ ఉండడమే స్మరిస్తూ ఉంటే మనకి లక్ష్మీ యొక్క అనుగ్రహం ఉంటుంది అనుగ్రహం కాలండి బంగారం ఇప్పుడు ఇరవై తొలగాలు బంగారం మీకు ఇస్తే ఏం చేసుకుంటాం అది లక్ష్మీ యొక్క అనుగ్రహం పూర్ణత్వం ఉండాలి కానీ పూర్ణత్వం కావాలి కానీ బంగారం ఇప్పుడు టన్ను బంగారం మీకు చేతిలో పెట్టింది లక్ష్మీదేవి పెద్ద బరువు అలా ఏదో నీ విగ్రహం ఉంచుకుని నాకు నీ అనుగ్రహం సంటే సపోతే ఆ పూర్ణత్వం ముఖ్యం సో ఎనీవే సో నెక్లెస్గా పుట్టింది బంగారమే చూడామనిగా పుట్టింది బంగారమే మరో హారంగా పుట్టింది బంగారమే కానీ బంగారం పుట్టనే లేదు పుట్టడం ఏంటండి ఎప్పుడు పుట్టింది ఎప్పుడు పిచ్చింది సో అజాయమానో బహుశా విజాయితే అయితే అది గురించి బంగారం దగ్గర సరళమైన విషయం మన జీవితంలో అంతకంటే కొంచెం గంభీరంగా ఉంటుంది అది ఆయన వ్యాఖ్యానం చేస్తున్నారు పశ్యన్ శృణ్వన్ మన్వానో విజానం బహుధానే కథ క్రోధహర్షాది ప్రత్యయై ఇవమాన జాయమాన బహుధ అనేక ప్రకారములుగా ధ అంటే ప్రకార వచనం ప్రకారాన్ని చెప్పే ప్రత్యయం సో అనేక ప్రకారములుగా పుట్టుచున్నది పుట్టుచున్నది ఏమిటి ఆత్మ ఆత్మ జాయమాన అనేక ప్రకారములుగా పుట్టుచున్నది ఏమిటంటే ఎలా పుడుతోంది పశ్చు కన్నుగా పుట్టింది ఇప్పుడు చూస్తున్నప్పుడు కన్నుగా పుడుతోంది శృణ్వన్ శ్రోత్రం వింటూ ఉన్నప్పుడు చెడుగా పుడుతోంది మన్వాను మనహ మ మననం చేసేప్పుడు ఇమోటీ ఇమోషన్స్ చేసినప్పుడు మనస్సుగా పుడుతోంది విజానం బుద్ధి ఒక గంభీరమైన విషయాన్ని తెలుసుకునేప్పుడు ఇంటలెక్ట్గా అదే పుడుతోంది అని నేను సప్లై చేశాను వర్డ్స్ సో ఈ ఇంద్రియములుగా అదే పుడుతోంది రాత్రి ఏ ఇంద్రియాలు లేవు తెలాగే అన్ని ఇంద్రియాలు వచ్చాయి ఇది ఎక్కడి నుంచి వచ్చే ఆత్మే ఇంద్రియాలుగా పుడుతుంది తర్వాత ఒక ఇంద్రియం పనిచేస్తున్నప్పుడు మరో ఇంద్రియం పనిచేయదు ఒకదాని తర్వాత ఒకటి పనిచేస్తాయి అని ఏదో సిద్ధాంతం ఒకటి సో మీరు ఇమోటింగ్లో ఉన్నారనుకోండి ఇంటలెక్షన్ ఆగాల్సి ఉంటుంది ఇమోటింగ్ అంటే కోపంలానో లేకపోతే ప్రేమగానో ఉన్నారనుకోండి న్యూట్రన్స్ లాస్ బైనామీ తెలు ఇవన్నీ పెండింగ్లో ఉంటాయి మీరు రెండూ ఒకేసారి కుదరం అందులో ఉంటే ఇమోషన్ ఆగాల్సి సో ఒక వ్యాపారం ఓ సందర్భంలో ఉంటుంది సో ఆ విధంగా మనస్సుకు ఉండే రెస్ట్రిక్షన్స్ ఏవో దానికి కాబట్టి ఈ రూపములలో పుట్టుతున్నది ఏమిటి ఆత్మయే పుడుతోంది ఇన్ని రూపాల్లోనో ఆత్మే పుడుతోంది ఇంకా వీడు మనిషి అజ్ఞానం చేత ఆ సంకల్పంలో ఉండే కంటెంట్ ఏదో కొంత ఉంటుంది ఆ సంకల్పానికి ఓ నామ రూపాలు ఉంటాయి ఆ నామరూపాన్ని తనెతి మీద వేసుకుంటాడు హర్ష హర్ష అంటాడు అహం హృష్టహ అంటాడు నేను హర్ష హర్షించుకున్నాను హర్షించటము చాలా హడావిడిగా సంతోషించటం పేరు పార్టీ చేసుకుంటున్నాడు అని మామూలుగా ఆనందంగా ఉంటే హర్షించటం అనరు పార్టీ చేసుకుంటే హర్షించటం నేను ఎస్ఎల్సీ చదువుకున్నప్పుడు ఎస్ఎల్సీ రిజల్ట్స్ వచ్చాయి నేను పరీక్ష సరే పేపర్లో నెంబర్ ఉంది ప్యాస్ అయ్యాను ఓకే ప్యాస్ అయ్యానంటే ఎలా ప్యాస్ అయ్యాడో ఏమైందో నీ పరీక్ష అంటే ప్యాస్ అయ్యానన్నాను పేస్ అయ్యావా అనుభవం మా మిత్రుడు అతను ప్యాస్ అయ్యాడు ఆ రోజు సాయంకాలం పార్టీ ఉంది వాడి నుంచి హర్షము మరి నాకు హర్షం అంటే నాకున్నదే హర్షం అనిపించకూడదు సంతోషం కలిగిందంటే ఆ కలిగిన సంతోషం చాలా అధిక ఉంటే దాన్ని హర్షము అంటారు మీరు హర్షాన్ని దూరంగా పెట్టాలి అందుకోసం చెప్పారు దృష్టో దృప్్యతి దృప్తహర్మమతి క్రామతి అనే అపస్తంభర్మ సూత్రాలు అపస్తమ ధర్మ సూత్రాలు రోజులో ఉంటాయి హర్షం హర్షంగా ఉన్నవాడు అంటే ఏదైనా మంచి జరిగినప్పుడు సుఖం వచ్చినప్పుడు చాలా హడావిడి చేసి పెద్ద అప్రోరియస్లీ సెలబ్రేటింగ్ అంటారు ఇంగ్లీష్లో చాలా గడబడగా మైక్ పెట్టేసి సెలబ్రేట్ చేసుకునేటువంటి వాడు దర్పాన్ని పొందుతాడు అహంకారమునకు అంటగడతాడు ఈ మహిమంతా అహంకారాందే అనేటువంటి గర్వంలో పడిపోతాడు వాడికి తెలియకుండానే ఆ వాల్యూ డెవలప్ అయిపోతుంది ఆ తర్వాత ధర్మం అతిక్రామతి ఆ దర్పంచేతను అధర్మాన్ని ఆచరిస్తాడు మరి అంతే కదా వీడు పార్టీ చేసేటంటే అధర్మం చేస్తాడంటారా చేయరా అధర్మం చేసి భావి దుఃఖానికి పునాదులు వేసుకుంటాడు కాబట్టి ఇప్పుడు సుఖం కలిగిందంటే వెంటనే దుఃఖాన్ని మనమే నిర్మాణం చేసి పెట్టుకున్నట్టు అంటే హర్షం పనికిరతుంది సంతోషించాలి ఈశ్వరుడికి కృతజ్ఞతను ప్రకటించాలి ఏదైనా దాన ధర్మాలు చేసుకోవాలి అటువంటి శుభ సందర్భంలో అంతేగాని హర్షాన్ని కలిగి ఉండడం అది యోగ్యమైన లక్షణం కాదు అసోబ్రిటీ అంటారే దాన్ని కలిగి ఉండాలి సోబర్గా ఉండాలి నిబ్బరంగా ఉండాలి కానీ ఎగిరి గంటే ఉండకూడదు అస్టు సో ఈ హర్షప్రత్యయం కలిగింది కలిగితే అహం హృష్ట అంటాడు నేను ఇప్పుడు హృష్ణుడనై ఉన్నాను అరే ఇంతకుముందు ఐదు నిమిషాల క్రితం ఇప్పుడు హృష్ట అంటే ఏదన్నమాట హృష్టో జాత అని అర్థం ఐదు నిమిషాల క్రితం లేడు హృష్టుడిగా ఇప్పుడు మరి హృష్టుగా పుట్టాడు అర్థం హృష్టో జాత ఈ లోపల ఏదో కోపం వచ్చింది క్రుద్ధో జాత క్రోధ ప్రత్యయం రాగానే క్రుద్ధో జాత అంతకుముందు లేని క్రోధం ఇప్పుడు వచ్చినప్పుడు క్రుద్ధుడుగా పుట్టాడు ఇప్పుడు ఈ హృష్టుడిగా పుట్టింది ఎవరండి ఆత్మే ఆత్మ లేకపోతే ఏముంది ఏది లేదు మనస్సు లేదు బుద్ధి లేదు ఇంద్రియాలు లేవు అహంకారం లేదు ఏమీ లేదు కాబట్టి హృష్ఠుడిగా పుట్టిందెవరు ఆత్మయే క్రుద్ధుడిగా పుట్టిందెవరు ఆత్మయే సర్వమో ఆత్మయే సో అధ్యతనే ఇవ జాయమాన ఎందుకంటే మరి అయితే ఆత్మ ఇండి ఎన్ని వికారాలు వచ్చేస్తూ ఉంటాయా ఆత్మ మరి నిర్వికారం అన్నారే అదే పుట్టలేదండి పుట్టినట్లుగా అనిపించింది జాయమాన ఇవ జాయమాన ఎవరంటే ఇప్పుడు ఆత్మ ఇన్ని రకాలుగా పుడుతోందా లేదా నిజంగా పుట్టటం లేదు జాయమాన ఇవ జాయమాన పుట్టినట్లు అనిపిస్తోంది ఎలా చెప్పగలరు ఎందుకు అనిపించాలి పుట్టకపోతే పుట్టినట్లు ఎందుకు అంటే చెప్తారా అంతఃకరణోపాధ్యను విధాయిత్వాత్ అదే అంతఃకరణ ఉపాధి అంతఃకరణం అంటే మనస్సు మనస్సు ఒక ఉపాధిగా పనిచేస్తుంది ఆ ఉపాధిని అనుసరించి ఆత్మచైతన్యం ప్రకటమవుతూ ఉంటుంది ఇప్పుడు ఇది ఎలాగంటే నాలుగు మోసలు పెట్టాం ఇక్కడ మోసలు తెలుసు కదా సో ఒకటి నెక్లెస్ మూస ఇంకొకటి చూడాలని మూస ఇంకొకటి కంకణముల మూస కొన్ని మూడు మూసలు చాలండి మూడు మూసలు పెట్టాను ఇప్పుడు బంగారం కరిగిన బంగారం ఇక్కడ ఉంది వంద గ్రాములు కరిగిన బంగారం ఉంది స్వచ్ఛమైన బంగారం ఇప్పుడు ఈ బంగారము ఈ నెక్లెస్ మూసలో పోసాననుకోండి అప్పుడేమవుతుంది నెక్లెస్ పుడుతుంది ఏది నెక్లెస్గా పుడుతుంది బంగారమే నెక్లెస్గా పుడుతుంది ఇంకేం పుడుతుంది అదే మరి బంగారాన్ని నెక్లెస్ మోసలో బదులు కంకణం మోసలోకి వస్తే ఇప్పుడు ఏం కుడుతుంది కంకణంగా కుడుతుంది అంటే మోస ఏ మోస ఉంటే ఆ మోసని అనువిధాయి అనుసరించి ఆ ప్రకారంగా తయారవుతూ ఉంటుంది ఇప్పుడు నెక్లెస్ అనే రూపము మోసదా బంగారం మోసది మోస రూపమే కదండి కానీ మోస రూపమే బంగారానికి వచ్చింది వచ్చిందేనా పొనం వచ్చిందని వచ్చినట్లు వచ్చింది అనుకుంటే ఆభరణం అనుకునే వ్యక్తి వచ్చిందని అనుకుంటుంది అనుకుంటారు వేదాంతులు ఏమంటారంటే వచ్చి రాలేదయా వచ్చినట్లు అనిపించింది అని వేదాంతలు అదే వీరందరూ వేదాంతలే కనుక రూపం బంగారానికి వచ్చినట్లు అనిపించింది వచ్చిందని మీరంటే పొరపాటు అవుతుంది ఎందుకంటే వస్తే నిజంగా రాదు నిజంగా వచ్చిందా సపోజ్ నాకు నచ్చలేదు అనుకోండి అది మళ్ళీ కలిగించేస్తా ఇప్పుడు వచ్చిందా లేదా వచ్చిందైతే పోకూడదు కాబట్టి వచ్చినట్లు అనిపించింది కాబట్టి అదేవిధంగా ఏ ఏ వృత్తి ఉంటుందో ఆ వృత్తి యొక్క లక్షణం హర్షాకార వృత్తి అయితే హర్షము క్రోధాకార వృత్తి అయితే క్రోధము ఆత్మ చైతన్యానికే వచ్చినట్లు అనిపిస్తుంది ఇప్పుడు అద్దంలో బొమ్మ బాగులేకపోతే నేనే బాగులేను అని అనుకుంటాడు అది భ్రాంత్ అంటే అలా ఉంటుంది అద్దంలో నన్ను నేను చూసుకుంటున్నాను అని వీడు ముందనుకోవడం చేత అద్దం అద్దాన్ని బట్టి వీడు వికారాన్ని పొందుతాడు వాస్తవంలో అద్దంలో వీడు చూ అద్దంలో చూడబడేవాడు వీడు కాదు అద్దాన్ని చూసేవాడు వీడు కానీ అద్దంలో చూడబడేవాడు వీడు కాదు అలాగే మనస్సును ఉదయించే హర్షప్రత్యయానికి సాక్షిని నేను కానీ ఆ హర్షప్రత్యయమే నేను కాదు క్రోధప్రత్యానికి సాక్షిని కానీ క్రోధ ప్రత్యయమే నేను కా శోక ప్రత్యయానికి సాక్షినే దాని శోకప్రత్యయమే నేను కా సత్యాన్ని గుర్తించాలి ఆ సత్యాన్ని గుర్తిస్తే మీరు జాయమాన ఉండదు సాక్షిగానే నిల్చుంటారు ఆ గుర్తించకపోతే జాయమాన జాయమాన జాయమాన కాబట్టి మనస్సులో ఉదయించే ప్రత్యయములను సాక్షి రూపంగా దర్శిస్తూ ఉండాలి ఐఎమ్ ది విట్నెస్ ఓన్లీ ఐఎమ్ నాట్ ది థాట్ ఐఎమ్ ది విట్నెస్ ఆఫ్ ది థాట్ ఓన్లీ ఐఎమ్ ది విట్నెస్ ఓన్లీ అనేది ఫార్ములా అది అది సాధకుల గది ఫార్ములా నేను సాక్షిని మాత్రమే అనేటువంటి ఆ ధారణ ఆ జ్ఞానము ఆ భావన మనస్సుని పరిశుద్ధం చేసేస్తుంది చాలా గొప్పగా శుద్ధం చేసేస్తుంది రాగద్వేషాలకు అతీతంగా నిలబెడుతుంది మనిషిని వాడు అలాగా సాక్షి రూపంగా నిలిచిపోతాడు అంటే అన్నింటికీ సాక్షిగా ఉంటాడు మనస్సు చాలా పవిత్రమైపోతుంది కాబట్టి అయితే మరి అంతఃకరణ ఏ రూపాన్ని పొందితే ఆ రూపంలోనే నేనైపోయానని అనుకునే వాడు వాడి అంటే శంకర్లు లౌకికాహ దృష్టో జాత క్రుద్ధో జాత వీళ్ళు లౌకికులు అంటున్నారు లౌకికులు అంటే అజ్ఞానిన అని అర్థం లౌకిక అంటే అది ఊరికే వినడానికి పదం బాగుండదని అజ్ఞానిన అంటే బాగుండదని మూఢాహ మూర్ఖాహ అలాంటి పదాలు కూడా వాడతారు వాడినట్లయితే బాగుండదని లౌకికా అని అంటారు సాధకులు ఎప్పుడు లౌకికులు అయిపోకూడదు సాధకులు లౌకికులు అయిపోయారనుకోండి లౌకికులు అయిపోతే ఇంకేముందండి సంసారమే కదండి వ్యవహారం అంతా కూడా మిత్య లౌకికులు అయిపోకూడదు కాబట్టి లౌకికులు అయిపోయారనుకోండి క్రుద్ధోజాత హృష్టో ఇప్పుడు ఆయన మూడు ఉంది ఈ సిఈఓ మూడు ఉంది ఇప్పుడు సిఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆయన మూడు ఉందంటే ఇప్పుడు మూడు బాగోలేదు క్రుద్ధోజాత ఇప్పుడు కూడా బాగుంది హృష్టో జాత అలాగే సో అలా అయిపోతూ ఉంటారు కానీ యథార్థ స్వరూపం తెలిసిన వాళ్ళు అలా అయిపోయి ఆ తేడాని గమనించాల్సి సో మీరు అలా లౌకికులుగా అయిపోవద్దు లౌకికులుగా ఉండద్దు సాక్షిరూపంగా ఉండండి అలా కుదరట్లేదండి సాక్షిరూపంగా ఉండడం కుదరదు కష్టం ఎందుకంటే భాగవతంలో పురంజనోపాఖ్యానము అని రేపు చెప్తాను నేను టైం చాలా సో నెక్స్ట్ క్లాస్లో చెప్తాను పురంజనోపాఖ్యానం ఇక్కడ కొంత రిలవెన్స్ ఉంటుంది సో మనస్సులో ఏ సంకల్పం పుడితే ఆ సంకల్పం లక్షణాన్ని మన నెట్టి మీద ఆరోపించేసుకుంటూ ఉండడం అంటే మనస్సుకు తోటి స్పేస్ లేకుండా ఉండడం మనస్సుతో స్పేస్ లేకుండా ఉండడం అన్నది పొరపాటు ఆ పొరపాటు మనం చేస్తూ ఉంటాం జీవితంలో ఆ పొరపాటు చేయవద్దు విజయతనే దీనికి ఒక ఫార్ములా చెప్తూ ఉంటారు మహాత్ముడు ఇప్పుడు కోపం వచ్చిందనుకోండి కోపం వచ్చినప్పుడు ఎలర్ట్గా ఉండాలి ఆ లేకపోతే కోపం వచ్చిన వెంటనే చెడ తిట్టడం ప్రారంభిస్తే ఇంకా వాడికి ఏమి ఉపదేశం ఉంటుంది ఉపదేశానికి అర్హత లేకుండా పోతుంది వాళ్ళని ఏం ఉపదేశం చేస్తారు ఇప్పుడు టికెట్ ఇవ్వలేదని తీసుకెళ్ళి బిల్డింగ్కి నిప్పు పెట్టేసాఖ వస్తే వాడికి ఏం పార్టీ ఏం పోషిస్తే అప్పటికి ఎలక్షన్స్లో టికెట్ ఇవ్విన వాళ్ళందరూ నిప్పులు పెట్టేస్తున్నారు బంగళాలకు నిప్పు పెట్టేట ఆ స్థితిలో వీడు మనిషి అంతటి అజ్ఞానం యొక్క పరాకాష్టలో ఉంటే ఒకళ్ళ వారే గడవడానికి ఇచ్చేయడం హర్షం వచ్చిన వెంటనే హి త్రోసే పార్టీ అటువంటి వాడికి వాడు వేదాంత ఉపదేశానికి అర్హుడు కాదు కూడా పోగేయాల్సిన అవసరం లేదు వాళ్ళందరినీ ఇప్పుడు తీసుకొచ్చే క్లాసులో కూర్చోబెట్టడం ఈరోపించే అనవసరం అక్కర్లేదు సంఖ్యా బలం మీద ఉండదు సో వివేకం గల వేదాంతం అటువంటి వాడికి వాడే వాడి జాతకం చెప్పితే వాడు ఆ జాతకం పుట్టుకుపోతాడు లేకపోతే తాయెత్తు కట్టేస్తే తా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతాడు తాయెత్తుకి ఇంతగానే ఒక మాట చెప్పేసి కట్టేస్తే తొమ్మిది వందల తొంభై తాయెత్తు తొమ్మిది వందల తొంభై ఆన్లైన్ ఆల్సో యూ కెన్ వాడు వాళ్ళ అర్డ్రస్ వాడి వాడికి కావాల్సింది వాళ్ళకి మనకి పర్సన్ పెరుగుతుంది సో అలాగే కాదు సో కొంత వివేకం వాడికి బోధ ఏమిటంటే బోధ నీవు ఇప్పుడు కోపం వచ్చింది అనుకో ఓకే నవ్ యూ షుడ్ హ్యావ్ దిస్ మచ్ విజమ్ ఏమిటి నాకు కోపం వస్తుంది ఈ కోపం మంచిది కాదు ఆ మాత్రం వివేకం ఉండాలి అంత స్పేస్ ఉండాలి ఉంటే ఇంకా తర్వాత గ్రోత్ వచ్చేస్తుంది ఎలాగంటే వెంటనే ఈ కోపము ఎవరికి వచ్చింది ఎవరికి వచ్చింది ఈ కోపం ఎవరికి రావడమే నాకే వచ్చింది నాకు నేను ఎవరు అది సంగతి నేను ఎవరు నేను నేను ఎవరు అంటే ఈ కోప నేనా లేక కోప ప్రత్యయానికి ప్రయర్ నేనా ఏది నేను మీకు ఏమనిపిస్తోంది ఈ కోప నేను కాదు కదండి ఎందుకంటే ఈ కోప అలా మేఘపు శకలం వచ్చినట్టుగా వచ్చింది పోతుంది ఆకాశంలో మేఘపు శకలం వస్తుంది పోతుంది ఆకాశం అలాగే ఉంటుంది నిర్వికారంగా అలాగా ఈ స్వచ్ఛమైన అంతగా స్వచ్ఛమైన ఆత్మ చైతన్యం సెన్స్ ఆఫ్ బీయింగ్ దాని మీద వచ్చింది ఓ మేఘం వచ్చినట్టుగా పోతుంది నేను ఆ కోప అవుతాను నేను ఆ కోప్రతయానికి పూర్వమునందు ఉన్నటువంటి సచ్చిదాత్మ వాటి ఆ మాయ దానికి మీరు ఆన్సర్ తర్వాత చూడొచ్చు అసలు ముందు ప్రశ్న వేయండి ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది లోపల నుంచి వస్తుంది నోటి ప్రజెక్టే ఆన్సర్ ఎందుకు అవుతుంది మీ హృదయంలోంచి వస్తుంది ఆన్సర్ మీరు ప్రశ్న వేయండి ముందు వాటే మా కోపం రాగానే ఈ కోపం నాకు వచ్చింది నా స్వరూపం అని మీరు ప్రశ్న వేసుకోగలిగేంత వివేకం మీలో ఉంటే ఆ కోపం ఏమవుతుందో తెలిసినా అవతలకి జాయమాన అనే స్థితిలో పడదు కాబట్టి మనిషి చుట్టుపక్కల వాళ్ళని పరిశీలిస్తూ ఉండడం వీడేం చేస్తున్నాడు వాడేం చేస్తున్నాడని వాడు దూరంగా ఉంటే ఫోన్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయడం ఇదంతా ఎందుకు పనికిరంది ఇది మన ఉదయించేటువంటి ఆ భావన పరంపర ప్రత్యయ పరంపరలు ఉన్నాయే థాట్స్ వాటిని పరిశీలించుకుంటూ ఉండాలి నిరంతరంగా పరిశీలించాలి మనస్సును మనస్సుని ఎప్పుడూ కూడా దాని దాటిని దాన్ని వదిలిపెట్టకూడదు అది భగవంతుని ఎందు లగ్నమై ఉన్నంతసేపు ఓకే లిమిట్ ఎలో అది సంసారంలోకి ప్రవేశిస్తుంది అంటే దాని మీద వాచ్ పెట్టాలి వాచ్ ఎందు వారు చూడండి వాచ్ పెట్టాలి సంసారంలో ప్రవేశించి ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నారు మీరు ఏ వాచ్ పెట్టలేదు యూ లిమిట్ ఫ్రీ కానీ సంసారంలోకి ప్రవేశిస్తున్నారు అంటే యు హెవ్ టు వాచ్ ఇట్ కామ క్రోధ లోభ మోహ మద మాత్సల్య ఈ అంతశత్రువుల రూపంగా అది ప్రకటన కాని విధంగా ఎవటికీ వాచ్ అలా వాచ్ చేయటం అలా వాటి చేసుకోవాలి ఓమిచ్చేవం ధ్యాయ ఆత్మానం స్వస్తివ తమస పరస్ కంటిన్యూ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణమదత్ పూర్ణస్ పూర్ణమాదాయమైవ్యం శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీగ్రీక్షో నమో హరి ఓం తత్స్ శ్రీకృష్ణార్పణమస్